రూపంలో మరణించిదేం లేదు ఇంకా ఇంకేం మరణించింది నామం మరణించింది నామం మరణిస్తుందా మీరు అనండి ఇంకోసారి తరంగమో అనండి మరణించలేదుగా ఏమిటి మరణించింది ఏది మరణించలేదు సముద్రం మరణించలేదు తరంగం మరణించలేదు నామరూపాలు కూడా మరణించలేదు ఎందుకో తెలుసిన నామరూపాలు ఎప్పుడు జీవించి లేవు జీవించి ఉంటేగా మరణించడానికి కాబట్టి కేవలము People are slaves to language. Do you understand? I don't have to say anything. I don't have to say anything. Amused to joke, to joke. I don't have to say anything. If God says anything, God says nothing. He doesn't say anything. He doesn't say anything. People are slaves. They are bound by language. They are bound by language. This is the language. భాష సంకల్పము కలిసి ఉంటాయి సంకల్పం లేనిదే భాష ఉండదు భాష లేనిదే లాంగ్వేజ్ అండ్ థింకింగ్ థాట్ అండ్ లాంగ్వేజ్ ది గో టుగెదర్ సో వన్ ది థాట్ బైన్స్ ఇట్ ఈస్ ది వర్డ్ అఫ్ బైన్స్ ఎందుకంటే థాట్ ని వర్డ్ ని మీరు సెపరేట్ చేయలేరు పీపుల్ ఆర్ బౌండ్ బై థాట్స్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ బౌండ్ బై వర్డ్స్ పదాలు బంధిస్తాయి సో నేను పరలోకానికి వెళ్తాను వెళ్తాను బంధిస్తా పరలోకం అనే పదం వీటిని బంధిస్తుంది పరలోకం అనేది బంధిస్తుంది నేను తాడా తాడా ఎవరినా అది ఇంకా ఇట్స్ ఎ థాట్ ఇట్స్ ఎ వర్డ్ పీపుల్ ఆర్ బౌన్ బై వర్డ్స్ చాలా సూక్ష్మంగా ఆలోచిస్తేనే గమనించగలుగుతారు లేకపోతే వర్డ్స్ ఎలా బంధిస్తాయండి డిక్షనరీ ఎవరైనా బంధిస్తుందా అని అడిగితే ఏం చెప్తాం సో ఇట్ ఈస్ ది వర్డ్స్ విచ్ బైండ్ ఎ పర్సన్ సో ఈ డెత్ అనే పదము మారణము అనే పదము ఇట్ బైండ్స్ ఎందుకంటే ఏదో ఆ పదం ఉంది అంటే అది అందులో అందరూ భయపడుతున్న పదం మరణం అనేప్పటికి భయం అందరూ భయపడుతున్న పదము అంటే అదేదో అయ్యి ఉంటుంది భూతం ఉందనేప్పటికీ అందరూ భయపడతారు ఏమిటి అక్కడేం ఉండక్కర్లేదు ఆ పదం భయపడుతుంది భూతము అని అక్కడేం ఉండదు ఏముంటే భూతము అనేది ఏమి ఉండదు అక్కడే భూతమే ఉంటుందండి మీరేమన్నా భూతాలు మీరు చూసానా నేను చూశానా సో భూతాలు ఉన్నాయో లేవో ఆ ప్రసక్తి లాంటి బట్టి మనం భయపడి భూతం ఉండదు నేను మరో భూతాన్ని గురించి మరో భూతాన్ని గురించి నేను చెప్పట్లేదు మీరు ఏదైనా ఒక భూతానికి భయపెడితే ఆ భూతం అనేది లేదు ఆ భూతం మీ మనస్సే మనస్సే అన్నిటికంటే పెద్ద భూతం అదే కనుక ఒక పదం మరణము ఒక పదాన్ని చూసి మనిషి భయపడుతూ People are slaves to language. Anyway, buddhimataam vadhaancha Vachananicha bhaasrasa. Vadhamo, vada prati vadhaan kaadho. Vachanamonat. Buddhimu antulu chephadhantai matalani matala dupunabhu. That means virotham na matal. Virotham. One vachiyal loo virotham. Allah intav. Uh, Yehudha, anta manji, anta Yogyamayana Kapur li chuktu nao? కాని మళ్లీ నీ పద్ధతి చూస్తే ఇలా ఉందేమిటి అని విరోధం చూపిస్తున్నాడు అలాగన్నమాట అదే అంటారన్న తదేతద్ మౌఢ్యం పాండిత్యం చూద్దం ఆత్మని దర్శయసి ఉన్మత్త ఇవా ఇభిప్రాయ ఆ విరోధాన్ని చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే ఏటో నువ్వు ఉండే నీ పద్దతి చూస్తేనేమో మౌఢ్యం దుఃఖిస్తున్నావు భీష్మాదుల గురించి అంటే మూర్ఖత్వం అజ్ఞానం అట్ ది సేమ్ టైం నీ నీ భాష చూస్తే నీ డైలాగ్స్ చూసినట్లయితే పాండిత్యం స్కాలర్షిప్ను ప్రదర్శిస్తున్నావు సో ఏకాలంలో మూర్ఖత్వము పాండిత్యము అనే పరస్పర విరుద్ధములైన లక్షణాలని ఆత్మని నీయందు ఆత్మని అంటే సచ్చిదానంద ఆత్మ కాదు నీయందు అని అర్థం ఆత్మ అంటే నువ్వు ఆత్మని నీ ఎందు దర్శయస్ అంటే ప్రకటించుతున్నావు సో ఇటువంటి విరుద్ధ ప్రవృత్తి అంటే పలికీదొకటి పలుకుతుండగానే చేసేది ఆపోజిట్ ఇది పిచ్చివాళ్లు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్మత్త ఇవ పిచ్చివాడు పిచ్చి ఏమన్నా నీకు ఇత్యభిప్రాయ సో మహాత్ములకు అలా కనపడుతుంది దుఃఖించేవాడికి ఏమనిపిస్తుందంటే కొంప మునిగిపోయింది అందుకోసం నేను దుఃఖిస్తున్నానని వాడు అనుకుంటాడు మహాత్ముడు అనుకుంటాడు మూర్ఖుల్లో ఉన్నాడే పిచ్చోడులో ఉన్నాడే అని మహాత్ముడు అనుకుంటాడు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది అంటే మహాత్మును దుఃఖించాడు నాన్న పండిత యస్మాత్ గతాసూన్ గత ప్రాణాన్ అగతాసూన్ అగత ప్రాణాన్ జీవత నానుశోచంతి పండితా ఆత్మజ్ఞా ఏటి విరోధమేటి దుఃఖస్ తప్పేవిటి అంటే ఎస్మాత్ ఇందూవలననగాస్మాత్ ప్రశ్న కాదు కస్మాత్ ప్రశ్న ఎస్మాత్ ప్రశ్న కాదు బికాస్ ప్రశ్న ఎందుకు అవుతుంది వై అయితే ప్రశ్నఅవుతుంది కానీ బికాస్ ప్రశ్న అవుతుంది సో యస్మాత్ ఎందువలనగా చూడండి ఈ స్టైలు భాష్య శైలి గతాసు అనే పదానికి అర్థం చెప్పారు రెండు పదాల్లో అర్థం చెప్పారు మొట్టమొదటి పదంలో ఆ ఉన్న పదానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పారు ఎలాగా గత అంటే గత గతాకి వేరే చెప్పి ఏం గత అంటే గతనే అసూ అంటే ప్రాణ సో గతాసూన్ అంటే గత ప్రాణాన్ వర్ టు వర్డ్ ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పేశారు చెప్పేసి ఇప్పుడు దాన్ని తాత్పర్యం చెప్తున్నారు గత ప్రాణాన్నంటే మృతాన్ మరణించిన వాడిని గురించి ఇంకా అగతాసూన్ అంటే అగత అసూన్ అంటే అగత ప్రాణాన్ వర్డ్ వర్డ్ మీనింగ్ అంటే జీవత జీవించి ఉన్నవారిని గురించి జీవత అంటే ద్వితీయ బహువచనం పచంతం పచంత పచత సో ద్వితీయ బహువచనం ఇంకా శబ్దాలు మీకు ఇంకా రాలేదు లేదు సో జీవించి ఉన్నవారిని గురించి కూడా చ నా అనుశోచంచి దుఃఖించరు ఎవరు పండితాహ ఈ పండిత అన్నది ముందు ఉండాలి అసలు ప్రారంభంలో ఉండాలి వాక్యంలో కర్త ముందు ఉండాలి కానీ శ్లోకంలో ఆచరణ వచ్చింది వ్యాఖ్యానంలో ఆకర్నే చేస్తారు ఏ వరుసలో అంటే ఆ వరుసలు పండితులు పండితులు అంటే టైటిల్ కాదు పండిత అంటే టైటిల్ కాదు పండిట్ని టైటిల్ పెట్టుకుంటారు యూనివర్సిటీలు కూడా టైటిల్స్ ఇస్తూ ఉంటారు ముందు పెట్టుకునేదాన్ని టైటిల్ అంటారు వెనకాల పేరుకి ముందు పెట్టుకుంటే టైటిల్ పేరు వెనకాల పెట్టుకుంటే డిగ్రీ సో అలాంటి టైటిల్ కాదు అది పండిత అంటే ఆత్మ జ్ఞా ఆత్మస్వరూపమును వారు తెలుసుకున్న మహాత్మ ఆ పండితశబ్దానికి ఆత్మజ్ఞానము గలవాడు అని అర్థం ఎలా వచ్చిందో చెప్తున్నారు పండా ఆత్మవిషయా బుద్ధి తే హి పండితా పాండిత్య నిర్విద్యుతే పండితాహంటే పండా ఇత సో పండా అంటే జ్ఞానము చూడండి పండాలు అంటూ ఉంటారు నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ అపురోహితుని పండాలు అంటారు ఆ పదం అలా ఎందుకు అన్నారంటే పండిట్లనే అభిప్రాయం జ్ఞానము గలవారు అనే పండా అనే పదాన్ని వాడతారు పండా అంటే జ్ఞానము అనే పదం శబ్దం పండా జ్ఞానం అంటే శబ్దం పండా అంటే స్త్రీలింగ శబ్దం అర్థం ఒకటే అర్థంలో లింగమే ఉంటుందండి జ్ఞానానికి లింగమే పండా అంటే జ్ఞానము బుద్ధి అనే పదాన్ని జ్ఞానము అనే అర్థంలో వాడుతూ ఉంటారు బుద్ధి అనేది ఇంటర్లెక్ట్ అనే అర్థంలోనే కాదు నాలెడ్జ్ అనే అర్థంలో వాడతారు దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయా అంటే ఇక్కడ బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అనర్థం ఇంటర్లెక్ట్ ఇస్తానని కాదు ఇంటర్లెక్ట్ ఎలాగూ ఉంది సో జ్ఞానము సో ఆత్మవిషయ బుద్ధి పండా అంటే జ్ఞానము ఏ జ్ఞానము ఆత్మ జ్ఞానం ఆత్మకి సంబంధించిన జ్ఞానం అది కలవారు పండితా ఏషాం ఎవరికి ఉందో తేవారు పండితా పండా అంటే జ్ఞానం అని అర్థం కదా ఆత్మజ్ఞానం అని ఎలా ఫిజిక్స్ జ్ఞానం ఎందుకు కాకూడదు ఇంకో జ్ఞానం ఎందుకు స్టాక్ మార్కెట్ జ్ఞానం ఎందుకు కాకూడదు అలా కాదు పాండిత్యం నిర్విద్య అని బృహదారణ్యక శృతి పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టా అది వాక్యం నాకు గుర్తుంది మీ చెప్పాను పాండిత్యం అంటే ఆత్మజ్ఞానమును నిర్విద్యా పొంది బాల్యేన బాల్యం అంటే చిన్న వయసుని కాదు బలభావేన తిష్ఠాసేత్ బాల్యం అంటే బలా నుంచి బాల్యం వచ్చింది మనోబలముతో టిసేత్ నిలిచి ఉండవలేను తిష్ఠేతనర్థం తిష్టాసేత్ అంటే తిష్ఠేత వైదిక ప్రయోగం దృఢంగా స్థిరంగా నిలిచి ఉండవలేను ఆత్మజ్ఞానాన్ని పొంది మనోబలంతో దృఢంగా ఉండు మనోబలానికి ఆత్మజ్ఞానం తప్ప మరో ఉపాయం లేనేలేదు నవరత్న పుట్ ఉంగరం మనోబలాన్ని ఇవ్వదు మనస్సులో మరింత భయాన్నే పెంచుతుంది ఉంగరం చూసుకుంటున్నాయంటే అర్థం ఏంటండి భయం కదండి మనోబలమే ఆత్మజ్ఞానమే మనోబలాన్ని ఇస్తుంది మనోబలానికి మరో ఉపాయం లేనే లేదు ఉంగరం పెట్టుకుంటే భయం ఎలా అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కొంత సైన్స్ తెలుసు ఉండాలి సో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే ఉంగరంలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది గ్రావిటేషన్ అంటే ఏటో తెలుసు అసలు రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందా ఎవరు చెప్పారు నీకు రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందండి గ్రావిటేషన్ అనేది రాయిలో ఎక్కువ ఉంటుందా గ్రావిటేషన్ ఈజ్ గ్రావిటేషన్ సో రాయిలో ఎక్కువ ఉండడం ఏమిటి మన బాడీకి ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇష్టం గ్రావిటేషనల్ పుల్ అండ్ ఆల్ దాట్ దాన్ని మాస్ మీద ఆధారపడి ఉంటుంది సో అదొకటి తర్వాత కాంతి మీద పడుతుంది ఏ కాంతి మీద పడుతుంది సూర్యకాంతి మీద పడాలి సూర్యకాంతి ఈ ఉంగరం ఉంటే కానీ మీద పడదైతే క్యా బోల్ రాబట్టి ఉంగరం నుండి అది ఇలా చూసుకుంటో నాకిప్పుడు బలవాలేదనుకుంటున్నాడంటే వాడు భయపడుతున్నాడు అని అర్థం ఆత్మస్వరూపంలో భయానికి అవకాశమే ఉందండి దేహాత్మభావం చేత భయపడాలి కానీ ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి భయం దేనికి భయం వట్ ఈస్ వాట్ ఈజ్ దేర్ టు బై ఎఫర్ అయ్య ఆత్మజ్ఞాని భయపడ్డాడు అంగుళిమాలుడి దగ్గరికి అంగుళిమాలుడి పేరు చెప్తే పారిపోయేవారు అందరూ ఆ అంగుళిమాలుడు ఆ డైరెక్షన్ ఉన్నాడంటే అటువైపు ప్రయాణం చేయడం అందరూ బుద్ధుడు వెళ్ళాడు భయపడలేదు అంగులిమాలుడు అడిగాడు నేను నిన్ను చంపడానికి కత్తి ఎత్తినా కూడా నీకు భయం లేదా అని ఆయన నాకు భయం లేదన్నా ఏమిటి కారణం డిస్కషన్ అయింది అంగులిమాలడు శిష్యుడై మహాత్ములు భయపడరు సో జిల్లే మూడు అమ్మ ఆశ్రమానికి నక్సల వాళ్ళు వచ్చి భోజనాలు చేసి అక్కడ రోజు భోజనాలు పెడుతూ ఉంటారు అక్కడ ఆ ఏరియాలో గుంటూరు ఏరియాలో కొంతమంది నక్సల కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆశ్రమాలు వచ్చి భోజనం చేశారు వాళ్ళు చెప్పారు నాకు అలాగే నేను వెళ్ళినప్పుడు అలా చెప్పారు మహాత్ములు అవేం పట్టించుకోడు మహాత్ములు దేనికి భయపడరు వాళ్ళని వాళ్ళు వెళ్ళినప్పుడు భయపడరు వాళ్ళు వచ్చినప్పుడు భయపడరు అస్టు సో పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేద్ ఆత్మ ఇట్టిది అని నా స్వరూపం ఇట్టిది తెలుసుకుని మనోబలంతో నిలిచి ఉండుము బాల్యం నిర్విద్య మౌనమైన తిష్టాసేది రెండో వాక్యం వెళ్ళి గుర్తుకొచ్చింది ఆ బలభావాన్ని మనోబలాన్ని పొంది మౌనంగా ఉంది అని ఇంకొక మౌనం నిర్విద్యను ఇంకొకటి కూడా ఉంది మొత్తం మంత్రం అది సో ఆ మంత్రంలో పాండిత్యం అనే పదానికి అక్కడ అది ఆత్మజ్ఞాన ప్రకరణం కదా అక్కడ క్లియర్లీ పాండిత్య శబ్దానికి ఆత్మజ్ఞానం అనే అర్థం కాబట్టి అదే అదే పద్ధతిలో ఇక్కడ కూడా పండా పాండిత్యం పండితాహ అనే పదాలకి ఆత్మజ్ఞానము గలవారు ఏ ఆత్మజ్ఞానము అంటే అది ఎవరికో కొంతమంది స్పెషల్ పీపుల్ ఉంటుందని మీరు అనుకోదు అలా చెప్తూ ఉంటారు అలా కొంతమందికి స్పెషల్ పీపుల్ ఉంటే మనందరం ఈ యాత్ర మనకి సమస్య ఈ కష్టం ఈ సినిమా చూ చూడవచ్చు ఏవో సినిమా సినిమాయో హిందీ సినిమాయో ఇంట్లో చూడవచ్చు అయితే థియేటర్లో చూడొచ్చు ఎందుకు ఈ కష్టం అంతా మనకెందుకు ఆత్మజ్ఞానం అన్నది ఎవడో కొంతమంది స్పెషల్ పీపుల్ కు ఉంటుందని కాదు యూ హ్యావ్ ఆల్ ది విజ్డమ్ ఇన్ యూ నౌ ఆల్ ది విజ్డమ్ పూర్ణ జ్ఞానము మీయందు ఇప్పుడు ఉన్నది బస్ ఇట్స్ నా హీ బాత్ మనైతే అనుభవానికి రావట్లేదు అంటే మీకు మనం చేశాను కదండి సూపర్ఫీషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని మీరు దాని పేరే మనస్సు సూపర్ఫీషియల్ లేయర్ ఆఫ్ కాన్షియస్నెస్కే మనస్సు అని పేరు తరంగం అంటే అర్థమేంటండి సముద్రము ఉపరితలమునందుండే చలనము అంతేనా అంతే మనస్సు కూడా అంతే సో మీరు మనస్సుకి వశమై ఉన్నారు కనుక దట్స్ వై మీకు ఆత్మస్వరూపము తెలియటం లేదు అనుక మీరు అర్హులు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మీరు అర్హులు ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు గనుక తాను బంగారము అని తెలుసుకోవటానికి అర్హత ఉన్నది కేవలం కొన్ని అర్హత ఉంది అని మీరు అనుకోవచ్చు లేదంగా సకల ప్రాణులకు సకల మానవులకు అని అర్థం సో తాను ఆత్మస్వరూపుడను అని తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది ఇంకా ముందు విస్తారంగా చెప్తాను ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇది శృతే శృతి కోట్ చేశారు అంటే దట్ ఈజ్ సపోజ్ టు బి ది అల్టిమేట్ అథారిటీ పాండిత్యం అనే శబ్దానికి ఆత్మజ్ఞానం అన్ను వల్ల అర్థం అంటే పాండిత్యం నిర్విద్యాన్ని బృహదారం ఏమిటి అర్థం ఆత్మజ్ఞానం అనే బస్ అంటే అది ఇది ఫైనల్ ఇది శృతేహిని మీకు తరచుగా శంకర భాషంగా వినపడుతుంది కాబట్టి శృతి మనం ఉన్న ప్రకరణం శృతి ప్రకరణం గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉండే టెర్మినాలజీ ఇక్కడ ఉండే అర్థమే వాడతా కంప్యూటర్ బుక్ లో మౌస్ అని ఉందనుకోండి అర్థం ఏమిటి ఎలా కాని కాదు మౌస్ అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే కంప్యూటర్ బుక్ లో దానికి అర్థం అదే అదే మీకు బయాలజీ బుక్ లోనో లేకపోతే డిక్షనరీలోనో మౌస్ అని ఉంటే ఎలా కానో మరొకటి ఇంకొకటి అర్థం చెప్పచ్చు కంప్యూటర్ బుక్ లో మౌస్ అని ఉంటే అర్థం ఒకటే అలాగే ఇక్కడ కూడా పాండిత్యం అంటే పండిట్ టైటిల్స్ కావేం కావు ఆత్మజ్ఞానమే ఇక్కడ పాండిత్యము అలాగనమాట సంథింగ్ లైక్ దాట్ ఇది శ్రుతే పరమార్థతూ నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసీ అతో మూఢ అసీ ఇభిప్రాయ సో పరమార్థంలో చూడాలంటే అంటే మీరు మరి భీష్ముడు చచ్చిపోయే సందర్భం ఉన్నా కాదా అంటే చూడు నామరూపాత్మకంగా భీష్ముడు మరణిస్తూ ఉండొచ్చు అస్తు బట్ పరమార్థత పరమార్థాన్ని అంటే సత్యాన్ని నీవు గుర్తించే అయితే మటుకు నిత్యాన్ భీష్మాదులు నిత్యులు మరణించబో భీష్ముని యొక్క లక్ష్యార్థానికి మరణము లేదు అశోచ్యాన్ నిత్యుల గురించి దుఃఖించడం ఏంటండి ఇప్పుడు ప్రాణశక్తి మనిషిని ప్రేమిస్తున్నారు అంటారు మనిషిని ప్రేమిస్తున్నారు అంటే మీరు శవాన్ని ప్రేమిస్తున్నారా ఆ శవంలో ఉండే ప్రాణశక్తి విజ్ఞాన శక్తిని ప్రేమిస్తున్నారా ప్రాణశక్తిని విజ్ఞాన శక్తినే ప్రేమిస్తున్నారు అటువంటిప్పుడు ప్రాణశక్తి విజ్ఞాన శక్తిని మరణమే లేదు ఇప్పుడు మీరు వాడు మరణించేడని దుఃఖించినప్పుడు దేని గురించి దుఃఖిస్తున్నట్టు కాబట్టి పరమార్థంలో నిత్యా అశోచ్యా మరణించితే దుఃఖించాలి మరణించేది లేనే లేదు సో విజ్ఞా ఆ జీవ జీవుడికే మరణం లేదు ఏ జీవుడు గురించి నువ్వు దుఃఖిస్తున్నావో వాడు నిత్యుడు జీవుడు పుట్టడు జీవుడు అనాది షడశ్లాకం అనాదయ ఓ శ్లోకం మళ్ళీ ఇదే పద్దది ఓ హాసు గుర్తుంటుందంటే ఇదో శాపం ఇది ఫిఫ్టీ పర్సెంటే గుర్తుంటుంది మాతో ఆరున్నాయి ఆరు అనాదు వారింటికి పుట్టుకలేదు నాశం లేదు ఏమిటంటే ఆరు అంటే జీవహ ఈశ్వర అజ్ఞానం ఇవన్నీ అజ్ఞానం కూడా అనాదే కానీ సాంతం తొలగిపోతుంది మాయా నాలుగు ఇలాగే ఇంకా ఎవరు సో జీవుడు అనాది జీవుడు సృష్టింపబడ్డాడు జీవుడు ఈశ్వరులాగా అనాదిగానే ఉంటాడు నిత్యుడు కాబట్టి నిత్యుడు గురించి దుఃఖించిదే అనవసరం అశోచ్య నామరూపాల గురించి దుఃఖించడం పొరపాటు వస్తువు గురించి దుఃఖించడం పొరపాటు ఎందుకంటే నామరూపాలు నిత్యాను దుఃఖించడం అనవసరం వాటికి ఎలాగూ మరణం అనేది లేనేలేదు పుట్టుక లేదు మరణం లేదు వస్తువు గురించి దుఃఖించడం అనవసరం ఇంకే దేనికోసం వీడు దుఃఖిస్తున్నాడు అంటే పదం పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు మారాణము అనే ఓ పదాన్ని పట్టుకుని ఓ భావాన్ని పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు ఇది ఒకటి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిందంటే నీ అజ్ఞానం వల్ల వచ్చిన దుఃఖం బయట నుంచి రావడం ఏంటి బయట ఏదీ లేదు దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ అయామ్ అహమస్మి అనే దాని యొక్క మూవ్మెంటే అహమస్మి గేర అగేర అగేరా తిరుగుతుంటే మొత్తం వరల్డ్ అంతా పుట్టింది బయట ఉంది ఏమీ లేదు సో దుఃఖం ఉన్నా మనస్సు నుంచే పుట్టింది అజ్ఞానం వల్ల పుట్టింది नीु तेस मूढ़ असी दुखिस्टे मूढ़ोशी अभिप्राय मूर्खुरा पिलवाड़ दुखिस्टे ते वोर्रे मोहरा दुखिस्ट दुख हेतु लेखिस्ट पिछवाड़े दुख हेतु उखिस्टा दुख हेतु लेक दुखिस्ट दुख हेतु लेके दुखिस्टा అంతే కదండి దుఃఖహేతు ఉండి దుఃఖిస్తే పిల్లవాడి కంటే ముందు తల్లి దుఃఖిస్తుంది వాడి దాకా వాడికి అంత దాకా రానే అక్కర్లేదు దుఃఖహేతు లేకుండానే పిల్లవాడు దుఃఖిస్తాడు కానీ తల్లి పట్టించుకోదు ఒకప్పుడు కొంతసేపు ఏంటి వాడే ఊరుకుంటాడులే అంటుంది తల్లి ఇంత ప్రేమ గల తల్లి అలా ఎందుకుంది అంటే ఆవిడికి తెలుసు వీడి దుఃఖమునకు హేతువు లేదు అని తెలుసు అంతే కదండి దుఃఖించటానికి హేతువు లేదు అని తెలుసు అందు ఊరించే ఊరుకుంటుంది మహాత్ములు అలాగే ఉంటారు దుఃఖించటానికి హేతు లేదు అయినా అజ్ఞానం చేద్దాం పిల్లవాడికి అజ్ఞానం ఉన్నట్టుగానే వీడి పిల్లవాడు వీడు పెద్దవాడు అంటే వచ్చి గెడ్డాలు వస్తే పెద్దవాళ్ళు అవుతారండి గెడ్డలు మీసాలు వచ్చి తెల్లబడితే జుట్టు తెల్లబడితే పెద్దవాళ్ళు అవుతారా ఫిజికల్గా అవుతారు ఇప్పుడు ఏజ్డ్ అవుతాడు కానీ వివేక్ అవుతాడా వయస్సు వచ్చిన వాడు అవుతాడు కానీ వివేకం వచ్చిన వాడు అవుతాడా వివేకం రావాలంటే సో భాగవతంలో ఓ ప్రసంగం ఉంటాయి రహుభ జడభరత రహుగణ సంవాదంలో రహుగణుడు అంటాడు ఏమిటి జ్ఞానం నా దగ్గర ఎందుకు లేదని అంటాడు అంటే జడభరతుడు అంటాడు మహత్పాద రజోభిషేక కిం కృత అని అంటాడు మహాత్ముల పాదధూళితో శిరస్సు అభిషేకం ఎప్పుడైనా అయిందా ఇంకో అంటే అవలేదు మరి ఇంకేనేమి కాబట్టి మహాత్ముడిని సేవిస్తే సత్సంగం చేస్తే శ్రవణం చేస్తే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మహాత్ముడి దగ్గర కూర్చుని అప్పుడు తెలుస్తుంది దుఃఖానికి అజ్ఞానమే హేతువు అని అదైతే మీరు టెంపుల్కు వెళ్తే తెలుస్తుందా దుఃఖానికి అజ్ఞానం హేతు అని తీర్థయాత్ర తెలుస్తుందా కర్మ చేస్తే తెలుస్తుందా అవన్నీ మంచివి కానీ దుఃఖానికి అజ్ఞానం హేతువు తెలియాలంటే భగవద్గీత అధ్యయనం చేస్తే తెలుస్తుంది ట్రాన్స్లేషన్ తితే తెలియదు ట్రాన్స్లేషన్ తగ్గితే ఇలా చెప్తారని తెలుస్తుంది ఇలా చెప్తూ ఉంటారు భగవద్గీతలో అని తెలుస్తుంది అంతే అరే మీకు అది అనుభవానికి రావాలి అంటే శ్రవణం చేయాల్సి ఉంటుంది కాబట్టి హే అర్జున నువ్వేదో బుద్ధిమంతులు అనుకున్నాను మూఢోసి మూర్ఖుడు వరయను అని చెప్పకనే శ్రీకృష్ణుడు చెప్పినాడు నవ్వి ఆర్ మేకింగ్ ప్రాగ్రెస్ రెండో శ్లోకం నత్వేవాహం Me <akra desserts> <Negative> nah param. Param. Hence, is ే మే జనాధి భవిష్యాయమతరం శ్లోకం చదివిన వెంటనే అవతారిక చూడాలి ఎందుకంటే అవతారిక పర్పస్ ఏమిటంటే ఆ శ్లోకం యొక్క పరిచయాన్ని చేస్తుండవట్రుష్లో అవతారిక చక్కగా ప్రింట్ చేస్తారు అదే మీరు కైలాసాస్ ప్రస్ అయితే ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ అవతారికి ఎక్కడుందో తెలియదు శ్లోకం ఎక్కడుందో తెలియదు వెతుక్కుని చూసుకోవాలి సో అవతారికి కనపడుతూ ఉంటుంది అందాము పుతస్థే అం ప్రశ్న సమాధానం ప్రశ్న అప్పుడు శ్లోకం సమాధానం అవుతుంది ఓకే ప్రశ్న ఏమిటి పుతస్థే అశోచ్యాట వాళ్ళ గురించి ఎందుకు శోకించకూడదు ఏం వాళ్ళు చచ్చిపోతుంటే శోకించకూడదా వై య అని వాళ్ళు యథా నిత్యాన్ని నిత్యులు నిత్యులు కాబట్టి అంటే నిత్యులు కాబట్టి శోకించనక్కరలేదు కథం నిత్యులు ఎలా అయ్యాడండి భీష్ముడు నిత్యుడయ్యాడా నిత్యుడా ఈ శ్లోకం సమాధానం శ్లోకము నేవాహం జాతున్నాసం నన్నే మే జనా నవిష్యాే వయమర పదక్షను నా తహం తురా సీతు పితే ఆ కలిద్దతే ఏమస్తుందండి ఆ మీరు కలిపి చూడండి ఆకి ఆ కలితే ఏ కలిపితే ఉ వే అవుతుంది నే వాహ జాతు నా ఆసం నా యి నా నా చా జనా వయం ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే దీంట్లో ఎనిమిది నకారాలున్నాయి నా అంటే నో ఇంగ్లీషు నో ఏదైతే ఉందో సంస్కృతంలో ఇప్పుడు um i jorunde she is good annaram konde english lo cheptunna ante atadu manchi vaadu he is no good annaram konde no yo noto adeva ante atadu manchi vaadu kaadu it is not that he is no good understanded he is good not రెండు నకారాలు వస్తే పాజిటివ్ అయిపోతుంది ఒక నకారం వస్తే నెగిటివ్ అవుతుంది రెండు నకారాలు వస్తే నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఈజ్ పాజిటివ్ ఇది నేను అనుకున్నా అమెరికా వెళ్ళేదాకా ఇంగ్లీష్ ఎలా ఉంటుందని నేను అనుకున్నా అమెరికాలో రెండు నకారాలకి నెగిటివే అర్థం వాళ్ళ ఇంగ్లీష్ అంతా దొరకం ముఖ్యంగా ఈ టెక్సస్ అలాంటి కొంచెం అలోకియల్ భాషలో వాళ్ళు రెండు నకారాలు వేస్తారు ఐ ఐ విల్ నాట్ నెవర్ ఈట్ ఇట్ హంకడ్ అంటే నేను తిన్నా అని అర్థమని తింటాడు అనుకున్నారు వాళ్ళు అలా రెండు నకారాలు వేసి వాడతారు ఇది ఒక అమెరికాలోనే ఉంది బ్రిటిష్లో కూడా అలా ఉండదు బ్రిటిష్ అంటే బ్రిటిష్ నేను వెళ్ళాను కాదు పుస్తకాల్లో ఇంగ్లీష్ లో రెండు నకారాలు ఉంటే అది పాజిటివ్ అయిపోతుంది పోనీ అదేదో డైరెక్ట్గా పాజిటివ్ చెప్పచ్చు కదా అంటే అలా కాదు పాజిటివ్ ఉంది అసలు ఉన్నది పాజిటివే వీడు నెగిటివ్ అర్థం చేసుకుంటాడు ఆ నెగిటివ్గా అర్థం చేసుకున్న దాన్ని ఖండించితే గానీ పాజిటివ్ లోకి అందుకోసం రెండు నాకారాలు వస్తాయి హీఈ్ నో గుడ్ అంటాడు నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ హీస్ నో గుడ్ అంటే ఈజ్ గుడ్ అంటే కొంచెం ఎంఫోసిస్ బాగా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమని చెప్పబోతున్నారంటే నేను నత్వేవాహం జాతు నాసం జాతు అంటే అవ్యయమదే ఏ కాలమునందైనను అనర్థం జాతు అంటే కదా ఎప్పుడైన దీర్ఘంతో సహ ఎప్పుడైనను అంటే ఎప్పుడైనా సరే అనర్థం కదా తెలిసిందాన్ని జాతు అహం నాసం నేను లేను ప్యాస్టెన్స్ ఆసం అంటే ప్యాస్టెన్స్ నేను గతంలో లేకుంటిని అనర్థం అహం నాసం అంటే నేను గతంలో లేకుంటిని ఇది నా అని కరెక్ట్ కాదు అర్థం ఏందండి నత్మే వాహం జాతు గతంలో ఎప్పుడైనా సరే ఎంత గతంలోకి నువ్వు వెళ్తావా వెళ్ళు ఈ ఏడాది గతమా ఈ దశాబ్దం గతమా ఈ శతాబ్దం గతమా లేకపోతే ఈ సృష్టి గతమా నువ్వు ఏదైనా వేసుకో ఈ సృష్టి గతం వేసుకో లేకపోతే ఏ కాలం నువ్వు వేసుకున్నా సరే గతంలో గడిచిన కాలంలో నేను లేకుండా లేను అంటే ఉండి తీరినాను అన్నారు చెప్పండి అహం నేను జాతు ఏ కాలం నందైనను లేకుంటిని అని అంటే అర్థమైందండి అంటే గడచిన కాలంలో నేను లేకపోవుట అన్నది శ్రీకృష్ణుడు అంటున్నాడు అదేమిటా నీవు ఫలానా సంవత్సరంలో కృష్ణాష్టమి నాడు పుట్టావు కదా దేవకీదేవికి వసుదేవుడు దేవకీదేవులకి జైల్లో ఫలానా అప్పుడు పుట్టావు అంతకుముందు నువ్వు లేవు ఆ నువ్వు పొరబడ్డావు అంటే ఇక్కడ వాక్యార్థంలో లేని మాట కరెక్టే కానీ ఆయన లక్ష్యార్థం చెప్తున్నాడు ఎప్పుడు కూడా మనిషి వాక్యార్థంలో బతకూడదు లక్ష్యార్థంలోనే బ్రతక నేను అంటే ఈ దేహము ఇది నేను అది వాచ్యార్థం అలా జీవించకూడదు నేను అంటే ఈ దేహానికి ఈ జీవితంలో వచ్చేటువంటి ఘటనలకి మనస్సులో పుట్టే సంకల్పాలకి సాక్షిని ఆ సాక్షికి మరణం లేదు కాబట్టి శ్రీకృష్ణుడు వాచ్యార్థంలో వాడనే వాడడు ఎందుకో తెలుసిన వాచ్యార్థంలో మాట్లాడితే మూర్ఖుడవుతాడుగా అర్జునుడు వాచ్యార్థంలో మాట్లాడి మూర్ఖుడయ్యాడు కాబట్టి నత్వే వాహం జాతునాశం అంటే ఆయన శ్రీకృష్ణుడు దేవకీపుత్రుడు లాగా మాట్లాడటం లేదు భగవానులాగా మాట్లాడుతున్నారు జ్ఞానిలాగా మాట్లాడుతున్నారు భగవానులాగా మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ ఏదో మిస్టీరియస్ అనుకుంటే కాదు జ్ఞాని సో నత్వేవాహం జాతునాశం గడచిన కాలంలో నేను ఫలానా అప్పుడు అని చెప్పటానికి ఏ కాలము లేదు త్వం నీవు मार्चे अंत ग्रमर जो अ श्रीकृष्णुड गड़चनेट पर्जुनव नीव लेकु అనే మాట లేదు అంటే గడిచిన కాలంలో నీవు కూడా అన్ని కాలాల్లోనూ ఉండనే ఉంటివి ఇమే ఈ జనాధిపాహ రాజులు నా లేకున్నారు అని లేదు రెండు నాలు ప్రతి రెండు నాలు ఆ నాసం నాసం నాసం వస్తుంది నాసం త్వం దగ్గర నాసీహని మారుతుంది జనాధిపాహ దిగిన నాసన్ అని మారు అలాగ అంటే అర్థమేంటంటే గడచిన కాలంలో నేను గాని నువ్వు గాని ఈ రాజులందరూ కాని అంటే అక్కడ యుద్దంలో నిలబడ్డ సేనా నాయకులు రాజులు వీళ్ళందరూ గాని ఒకప్పుడు వీళ్ళెవళ్ళూ లేరు తర్వాత వీళ్ళు పుట్టారు అనుకుంటావేమో తప్పు వీళ్ళు ఎవళ్ళూ కాని లేని కాలము ఏనాడు లేదు గతంలో అంటే ఏమైందండి అక్కడికి ఎవ్వళ్ళు పుట్టలేదు అని అంట అంటే గతంలో లేకుండి ఇప్పుడు పుట్టాలి అదే కదా పుట్టడం అంటే మరి గతంలో లేకుండకుండడం అనేది ఏం లేదు అంటే గతంలో ఉన్నారు మరి ఇంకీ పుట్టడం ఏమిటి ఇట్స్ అపియరెన్స్ అనేది చెప్పాల్సి ఉంటుంది సినిమా తెర మీద ఒక బాలుడు పుట్టాడు సినిమాల్లో కూడా పుట్టుకలోవి ఉంటాయి కదండి ఇప్పుడు బాలుడు పుట్టాడా పుట్టినట్లు అపిరెన్సా అందు సినిమా తెర మీద జాయతే అనుకోడు జాయ్ జాయత అంటే పుట్టుతున్నాడు అనకూడదు అస్థి అనకూడదు అస్థి అంటే ఉన్నాడు అనకూడదు మరి ఏమన్నాది దృశ్యతే కనబడుతున్నాం కనబడుతున్నాడు పెరిగినట్లుగా కనపడుతున్నాడు డ్యాన్స్ చేసినట్టుగా కనబడుతున్నాడు యుద్ధాలు చేసినట్టుగా కనపడ్డా అన్నీ కనపడ్డామే ఏది సత్యం కాదు అంతే సో మన జీవితం కూడా ఓ పెద్ద సినిమా ఇది సినిమా కంటే భిన్నమేం గత ముప్పై నలభై సంవత్సరాల జీవితాన్ని మీరు ఒక్కసారి నెమరు వేసుకుని చూడండి సినిమాయా లేదు మరేమన్నా సినిమాయ ఆ గతం యొక్క నిన్న కూడా మనం చేశాను అగతాం గతం వర్తమానంలోకి ఇంచిపోయి ఇప్పుడు బ్లాటింగ్ పేపర్ మీద ఇంకు ఇంకిందనుకోండి ఆ బ్లాటింగ్ పేపర్ ఎలా కనపడుతుంది ఆ ఇంకు ప్రభావం చేత బ్లూగా కనపడుతుంది ఆ విధంగా గతం అంతా వర్తమానంలోకి ఇపోయి ఆ గతమే వర్తమానంలో అలాగ ప్రభావంగా కనపడుతూ ఉంటుంది మనం బతికేది వర్తమానంలోనైనా వాస్తవంలో గతంలోనే బతికేస్తూ ఆ గతాన్నే భవిష్యత్తులోకి తీసుకుపోతూ ఉంటారు శతకాలీన విషాదంలోనే మనిషి బతుకుతూ ఉంటాడు మానవుని స్వభావం కేవలము అజ్ఞానం చేత మనిషి హీస్ బౌండ్ బై టైం హీ క్యారీస్ ది బర్డెన్ ఆఫ్ టాయి ఈ కాలం యొక్క బరువుని మోస్తూ ఒక ఆయన అన్నారు ఏమిటో ఎన్ని అనుభవాలో కొడుకులను కన్నాను కూతుళ్ళని కన్నాను పెళ్లిళ్ళు చేశాను మనవాళ్ళని మోశాను ఇప్పుడు నడువు వంగిపోయింది అన్నాడు అంటే వాటి ఇట్ ఆ నడువు వంగిపోయింది ఏమిటంటారు ఆ కాలం యొక్క బరువుని అలా పోసుకుంటూ పోతున్నాడు అంతే కదండి అంతకంటే అంత కల్పన అజ్ఞానం చేతనం అలా అనిపిస్తుంది ఎనీవే సో గతంలో మనం ఎవళ్ళము లేము అనే మాట లేదు नों सर्वे अंदर मु अत न भविष्या अने वय వైవాక్యంలో నేను నువ్వు వీళ్ళు అన్నాడు ఇప్పుడు అన్ని కలిపేసి సర్వే వయం మన అందరం అంటే నేను నువ్వు వీళ్ళందరూ కూడా భవిష్య అతస్పరం ఈ అంటే ఈ పది యుద్ధం అయిపోయిన మనం ఉండము చచ్చిపోతాము ఎవరో కొంతమంది చచ్చిపోతారు చచ్చిపోయిన వాళ్ళు ఇంకా ఉండరు మనం ఉండకపోవచ్చు వాళ్ళు ఉండకపోవచ్చు అందరం ఉండకపోవచ్చు మనం ఎవరో ఉండము అనే మాట లేనేలేదు నచ్చేయవా లేనేలేదు అని ఎవడంటున్నాడు శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎటువంటి శ్రీకృష్ణుడు పదకొండో అధ్యాయంలో చూస్తే వీళ్ళందరినీ నేను మింగేసుకున్నాను వీళ్ళు ఎవరు మిగవరు నువ్వు బాణం వేసినా మిగలరు నువ్వు బాణం వేయమైనా మిగలరు ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ ట్రక్లు ఆపేశారనుకోండి నడిపించడం ట్రక్ డ్రైవర్స్ స్ట్రైక్ చేశారు అనుకోండి ఇంక దేశంలో మృత్యువులే ఉండవా ఏమి అప్పుడప్పుడు లారీ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు లారీ ట్రక్ అంటే వాడు ఎమదోతా అని అర్థం కదా యమే ట్రక్కి సంస్కృత పదం నుంచి పుట్టిద్ద ట్రక్ అన్నది త్వరగా గచ్చతి ఇది త్వరగా త్వరగా అన్నదే త్వరకయి ట్రక్ అయింది సో వేగముగా వెళ్ళులది సో యమదూతలో వెడిపోతూ ఈ ట్రక్కర్స్ అందరూ కూడా ఈ యమదూతలు కూడా స్ట్రైక్ చేశారు యమదూతలు స్ట్రైక్ చేశారంటే యమధర్మరాజు గారు ఇప్పుడు ఆయన కొత్త న్యూ అపాయింట్మెంట్స్ ఏమన్నా చేయాలా ఏమేమి వీళ్ళందరూ ఐదు అపాయింట్ ఇసే వీళ్ళు కదా మరొకరు ఒక్క డ్రైవర్స్ స్ట్రైక్ చేశారు కదా మరణాలు ఆగిపోవు మరణాలు అలా నడుస్తానంట సో నేవ కాబట్టి నేవన భవిష్యామ సో శ్రీకృష్ణుడు అన్నాడు ఆయనకి తెలుసు ఈ మొత్తం పద్దెనిమిది అక్షోహణి సైన్యం చచ్చిపోతారు అటు ముగ్గురు ఇటు ఇటు ఆలుగురులో ఆయన ఇంక్లూడెడ్ ఆయనతో పాటు ఇటు ఆలుగురు అటువే ముగ్గురు బస్ ఇతన హీ బాధ నైన్ ఫుల్ నెంబర్ ఈ తొమ్మిది గురు మిగులుతారు మిగిలిన ప్రతి పురుగు కూడా అక్కడ అంతవైపోతుంది హీ నోస్ ఇట్ అయినా కూడా ఏమని చెప్తున్నాడు మనలో ఏ ఒక్కడు కూడా భవిష్యత్తులో లేకుండా పోతాడు అనే మాట లేదు అంటే అభిప్రాయం ఏంటంటే నామరూపాత్మకమైన ఉనికి ఉండుట నేను ఉన్నాను అని మీరు అన్నారు నేను ఉన్నాను అంటే మీరు ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి నా నేను ఫలానా సుబ్బారావు ఉన్నానో ఫలానా నేను ఉన్నాను అంటే నామరూపములను అధ్యారోపణ చేసుకుని నేను ఉన్నాను అని చెప్తాను సో ఆ అది చాలా తాత్కాలికమైన ఉనికి అశాశ్వతమైన ఉనికి ఆ ఉనికి మిగిలిది అది అది కొట్టుకుపోతుంది సో అది ఎందుకంటే వీడు ఏ నామరూపాలను నెత్తిమీద వేసుకుని ఆరోపించుకుని నేను ఉన్నానని అన్నాడో ఆ నామరూపములు దేశకాల పరిచ్ఛిన్నములు అయిపోతాయి పరితహా ఛిన్నం అన్ని వైపులా కట్ కట్ కట్ దాన్ని పరిచ్ఛిన్నమో సో ఇప్పుడు పండు తీసుకుని కట్ కట్ కట్ కట్ అన్ని వైపులా కట్ చేసేసి కట్ అడుగునా కట్ పైన చేసి మధ్యలో మొక్క మీకు ఇచ్చారనుకోండి దాన్ని పరిచ్ఛిన్నమో ఉంటారు సో పరితహా ఛిన్నం అలాగే దేశ కాలములలో పరి దేహమే నేను అనుకున్నప్పుడు దేహము దేశమునందు పరిచ్ఛిన్నం పరితహా చిన్నం కాలతహా ఛిన్నం కాలంలో కూడా ఈ కాలంలో ఇటు లేదు అటు లేదు సో ఆ దేశకాలములను ఎత్తుమీద వేసుకుని నేనున్నాను అంటాడు అయాం అంటాడు ఆ ఉనికి చాలా అశాశ్వతమైన ఉనికి ఆ ఉనికికి మూలంలో ఏ అఖండ సత్తగలదో రియాలిటీ దట్ దట్ రియల్ ఎగ్జిస్టెన్స్ దట్ రియాలిటీ అది అచేంజ్లెస్ సర్వ వికారములో లేనిది దాని యందు ఏ వికారములో ఉండవు అది దానికి వినాశము లేదు నీ యొక్క వాస్తవమైన ఉనికి వినాశము లేని ఉనికియే వీడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోక కేవలము దేహం కాబట్టి నేను అప్పుడు లేను మళ్ళీ కొంతకాలం అయితే చచ్చిపోతాను అని తన ఉనికిని అనిత్యమైన ఉనికిగా తెలుసుకుని దాని దుఃఖిస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి నేను ఒక వ్యక్తిని అనుకున్నవాడికి దుఃఖం తప్పదు దేహభావం చేత వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుంటాడు అసలు నీవు కేవలము ఒక వ్యక్తివేనా అంతకంటే నువ్వేమీ కాదా అసలు నువ్వు వ్యక్తివేనా అసలు నేను వ్యక్తినేనా ఏమై పెర్సన్ ఏమై పెర్సన్ ఏమయ్యే పెర్సన్ ఎటో ఈ మీమాంస ప్రతి వ్యక్తి చేసుకోవాలి ఈ మీమాంస చేయాలి నేను చచ్చిపోతానేమో డెబ్బై ఏళ్ళు బతుకుతానేమో ఎనభై ఏళ్ళు బతుకుతానేమో నాకు గండ ఉందేమో మృత్యుయోగం ఉందేమో సర్పయోగం ఉందేమో ఈ మీమాంస అర్థం మీమాంస ఎందుకు పనికిరాని మీమాంస ఏమీ ఒరగదా మీమాంస ఏదో ఆ మీమాంస వల్ల మీరు ఏదైనా పుణ్యకార్యమో దానమో ధర్మమో చేస్తే టు దట్ ఎక్స్టెండ్ ఇట్ హెల్ప్స్ మృత్యు భయంతో మనిషి దానం చేస్తారు అంతవరకు కొనుకొస్తుంది అది కూడా నేను ఆ రకమైన జస్టిఫికేషన్ కూడా శ్రీకృష్ణుడు ఇవ్వడు నేను ఇస్తూ ఉంటాను ఎందుకంటే కొంత రిలీజియన్లు కూడా యూ హోటు క్యారీ ఫార్వర్డ్ అని కొంత దాన ఏదో భయంతో దాన ధర్మాలు చేస్తారు మనుషులు కానీ దాన కొంత ఎకనామిక్ సిచ్యువేషన్ భేదవాళ్ళకు ఉపయోగపడుతుంది సో భయంతో చేసినా మంచి పని చేసుకున్నాడు కాబట్టి కోణిశుభం భూజాత అన్నమే కాని భయంతో మంచి పని చేయకూడదు నిర్భయంగా మంచి పని చేస్తే ఇంకా శోభగా ఉంటుంది కాబట్టి ఆ మీమాంస ఎందుకు మీమాంస నిరుపయోగమైన మీమాంస ఆ మీమాంస చేశారనుకోండి అసలు మీమాంస చేసే సందర్భం లేకుండా ఇప్పుడు కూడా రాంగ్ మీమాంసలో ఉన్నవాడు రైట్ మీమాంస ఛాన్సే లేకుండా అయిపోతుంది తప్పుదారిలో వెళ్లే మంచి దారిలో నడిచే అవకాశం ఉండదు అసలు ఎక్కడో ఒక నిలబడి ఉంటే తర్వాత దాంట్లో నిలవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి రైట్ మీమాంస అయినా చేయాలి లేకపోతే ఓపెన్ మైండెడ్గానైనా ఉండాలి రాంగ్ మీమాంస చేయకూడదు సో కాబట్టి మీమాంస అనేది ఎలా ఉండాలంటే నేను దేహమేనా కావలసినంత మీమాంస ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇరవై శ్లోకాల్లో ఆత్మస్వరూపం యొక్క పూర్ణ విచారం రాబోతోంది ఎంత మీమాంసో నేను ఊహ కూడా చేయలేదు ఎన్ని క్లాసులు పడుతుందో కూడా చెప్పలేదు సో అటువంటి ఆత్మస్వరూపం యొక్క మీమాంస నా స్వరూపమేమి నేనేమిటి అసలు వాటే మై ఆ మీమాంస చేసుకోవాలి కాని నేను ఈ ఉంగరం పెట్టుకుంటే ఇంకో పదేళ్ళు బతుకుతానేమో లేకపోతే ఆ కర్మ చేస్తే ఇంకా కొంతకాలం బతుకుతానేమో ఎందుకు బతకడం ఎందుకు వేస్ట్ కదా అనవసరం ఎందుకు ఎక్కువ కాలం ఎందుకు బతకాలి బతికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బతకాలి కానీ ఎక్కువ కాలం బతికి ఏమిటో ఉద్ధరించాలి అనవసరం లెంగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ బతికినంతకాలం సుఖంగా ఆరోగ్యంగా బ్రతకడం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ బ్రతకడం పుణ్యకర్మల్ని చేస్తూ సేవ నలుగురించి సేవ చేస్తూ బతకడం అయిపోయింది టైం అయిపోయింది అనుకోండి వెళ్ళిపోవడానికి ఉల్లాసంగా తహతహలాడాల్సి ఉంటుంది ఆనందంగా వెళ్ళిపోవాలి అంతేగాని దేహాన్ని పట్టుకుని ఉండకూడదు అది దేహాన్ని మీరు పట్టుకోవడము అంటే ఫిజికల్గా పట్టుకునేది ఏమీ లేదు ఫిజికల్గా విడిచేది ఏమీ లేదు కేవలము నా స్వరూపమేమి అని మేము మాంసయ్యే సో శ్రీకృష్ణుడు అర్జునునికి ఆ రకమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు వెలువేడా నువ్వు మరణించబోవట్లేదు నేను మరణించబోవటం లేదు ఈ భాష్యంలో రేపాశ్లోకం పూజ ఓం పూర్ణమే పూర్ణమయ పూర్ణమే శిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి ఓం తత్స్వ శ్రీ కృష్ణార్పణమస్త చిన్న మనవి ఒక్క నిమిషం ఒక అనౌన్స్మెంట్ చేద్దామని నేను మర్చిపోతాను